జ్యేష్టరాజు బ్రహ్మణస్పత ఆనష్టం సాదీమాగ్రాపతలే నమో సదాశివసార శంకరాచార్యమస్మార్యపకాన్ వందే గురుకరం పరాయణం నమస్కృత్యం చైవరో సరస్వతీ పటోదీరేస్వూ ఒకటో శ్లోకే వినాశిం నిత్యమ్యయ కథ సురుష పాకం ఘాతయతి హి ఆత్మస్వరూపమును తెలుసుకున్న వాడు కర్తృత్వభోక్తృత్వములంగా ఉంటాడు అది ఒక పెద్ద ప్రతిపాదన మానవుడు సంసారములో బంధింపబడి ఉన్నాడు ఇది మనకందరికీ అనుభవంలో ఉన్న విషయం మీరు ఎలాగా బంధం అని ఎందుకంటారు జీవితంలో దుఃఖము శోకము వ్యామోహము భయము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 నాది అనే భావాన్ని కలిగి ఉంటాడు దేహధర్మాలని తనపై అధ్యారోపణం చేసుకుంటాడు సో ఆ విధంగా దేహ దేహమే నేను అని అనకపోయినా దేహమే నేను అని అనుకున్నట్లుగానే జీవిస్తూ ఉంటాడు ఉదాహరణకు నేను భర్తను ఎవరికి భర్త ఆమెకు భర్తను ఆమె అంటే ఒక దేహము తాను అంటే ఇంకొక దేహము దేహము దేహానికి భర్త మరి నేను భర్తనంటే అంటే నేను దేహమై ఉండాలి ఈ విధముగా దేహమే నేను తర్వాత మనిషికి రాగద్వేషాలు ఉంటాయి ఈ రాగద్వేషాలు ఎక్కడి నుంచి వచ్చాయి దేహాశక్తిని బట్టే వచ్చాయి దేహమే నేను అని అనుకుంటాడు దేహమే నేను అన్నది అజ్ఞానము దేహమే నేను దేహాశక్తి దేహాశక్తి ఎప్పుడైతే ఉన్నదో దానిని అనుసరించి విషయాసక్తి ఉంటుంది విషయములంటే ఇతర బాధ్య బాహ్య పదార్థములు ఈ దేహమునకు బాహ్య పదార్థములతో సంపర్కం ఉంటుంది ఈ సంపర్కంలో రాగద్వేషాలు నిర్మాణం అవుతాయి ఒకప్పుడు ఈ సంపర్కము అనుకూలంగా ఉంటుంది ఇంకోప్పుడు ప్రతికూలంగా ఉంటుంది అనుకూలమైన సంపర్కమునందు రాగం ఉంటుంది ప్రతికూలమైన సంపర్కము నందు ద్వేషం ఉంటుంది కాబట్టి రాగద్వేషాలు ఉండాలి రాగద్వేషములకే విషయాసక్తి అని పేరు విషయాసక్తియే రాగద్వేష రూపంగా ఉంటుంది కాబట్టి విషయాసక్తి ఉండాలి అంటే దేహాసక్తి ఉండాలి దేసక్తి లేకపోతే విషయాసక్తి ఉండదు అది యాజ్ సింపుల్ యాజ్ దాట్ వైరాగ్యం చాలా సింపుల్ అయిపోతుంది దేహాశక్తిని బట్టే విషయాసక్తి వస్తుంది ఇప్పుడు ఉదాహరణకి కొత్త కొత్త ఫ్యాషన్స్ ఇవి ఉన్నాయి ఈ ఫ్యాషన్స్ మీద ఆసక్తి ఎవరికి ఉంటుంది దేహమే నేననే దేహాశక్తి గలవాడికి ఆ రకమైన విషయాసక్తి ఉంటుంది సపోజ్ దేహాసక్తి లేదనుకోండి ఏదో బుధం మీద కడుగలుసుకుపోతూ ఉంటాడు సో విషయ ఆ అంశంలో విషయాసక్తి ఉండదు ఆకలి దప్పిక మీరు లెక్క వేయకండి ఆకలి దప్పికలను ఆసక్తుల్లో లెక్క వేయరు ఆకలి వేసినప్పుడు కడుపుకి ఆకలికి అర్ణం దాహానికి నీరు దాన్ని మీరు విషయాసక్తిలో లెక్క వేయక్కర్లేదు ఆకలికి డిన్నర్ పార్టీ దాహానికి కోక కోల కావాలంటే విషయాసక్తిలో లెక్క వేయాలి కాబట్టి దేహాసక్తి నుంచి విషయాసక్తి నిర్మాణం అవుతుంది విషయాసక్తి నుండి కర్మాసక్తి నిర్మాణం అవుతుంది విషయముల ఎందు విషయములు అంటే శబ్దస్పర్శ రూపరస గంధములు వాటి ఎందు ఆసక్తి ఎప్పుడైతే ఉందో అంటే ఆసక్తి అంటే వాటిలో కొన్ని మనకు కావాలి కొన్నింటిని మనం పరిహరించాలి అవి రాకూడదు మనకి సో వేసవకాలం రాకూడదు ఫాల్లే ఉండాలి ఎప్పుడు కూడా శీతకాలం కూడా రాకూడదు ఎప్పుడు ఫాల్లే ఉండాలి వర్షం పడకూడదు వర్షం పడితే ట్రాఫిక్ అంతా అడ్డుకుని చాలా ఇబ్బంది అవుతుంది కానీ నీళ్లు వచ్చేస్తూ ఉండాలి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 కర్మాసక్తి నుంచి ఫలాసక్తి నిర్మాణం మరి కర్మ చేసిన తర్వాత ఫలం మీద అపేక్ష ఉంటుందా ఉండదా కర్మ చే నేను ఇంత కష్టపడి పనిచేస్తే నాకు ఫలం కాకుండా మరొకళ్ళు ఫలం ఇస్తున్నారే అనే రండి ఇక్కడ కూడా ఖాళీగా ఉన్నది ఫలం ఇంకో హలుపు అని దెబ్బలాడతారు కర్మకి తగ్గ ఫలం రాలేదే అని కొట్లాడతారు సో ఈ విధంగా కర్మాసక్తి నేను కర్మను చేసే కర్తను నేను అది కర్మాసక్తి కర్మాసక్తి నుంచి ఫలాసక్తి ఉంటుంది ఇదిగో ఇది సంసార బంధం ఈ బంధానికి మూలం ఎక్కడి నుంచి వచ్చింది దేహాసక్తి దేహాసక్తి గుర్తుపెట్టుకోండి దేహాసక్తి విషయాసక్తి కర్మాసక్తి ఫలాసక్తి ఇప్పుడు ఈ దేహాసక్తి ఎందుకు కలిగింది దేహమే నేను అనే అభిమానానికి మూలమేమిటి ఆత్మ యొక్క అజ్ఞానము వలన వీరికి ఆత్మంటే ఏమిటో తెలియకపోవడం చేత ఇక్కడ వేద అవినాశినం నిత్యం ఏనా అజమవ్యయం వీడు ఆత్మ పుట్టుగా పుట్టలేదని ఆత్మ మరణించబోవటలేదని స్పష్టంగా తెలుసుకుని ఉంటాడు ఆత్మ చైతన్యము చైతన్యము నాస్వరూపం స్వరూపం కాని పుట్టి నశించే ఈ దేహము నా కాదు అని స్పష్టంగా తెలుసుకుంటాడు ఎప్పుడైతే ఆత్మస్వరూపము చైతన్యమే కాని దేహము కాదు అని తెలుస్తుందో దేహాశక్తి పోతుంది ఎందుకంటే దేహమే నేను అని అనుకోవాలి ఆ అభిమానం నుంచే ఆసక్తి పుడుతుంది లేకపోతే దేహాశక్తి ఉండదు దేహం ఉంది ఆసక్తి ఉండదు మహాత్ములకి దేహమే నేనని అనుకున్నప్పుడే ఆసక్తి ఉంది దేహాశక్తి ఎంత తీవ్రంగా ఉంటుందో సమాజంలో మీరు చూసి చూడండి దేహానికి ఇంత పిస్తల తేడా వస్తే గెంతులు వేసిస్తూ ఉంటారు ఏదో వచ్చిన తేడాను పరిష్కరించుకునే ఉపాయం చూసుకోవడం కాదు చాలా మొత్తం భూమి ఆకాశాలను ఏకం చేసేసి ఇంత హడావిడి సో కేవలం దేహాశక్తిని బట్టి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 ఇప్పుడు ఎవరిని కొట్టడం ఎవరిని కొట్టించటం ఏ కర్మ చేయటం ఏ కర్మ చేయించటం అని ఆక్షేపం అంటే ఇవేమీ కూడా ఆ మహాత్మ జ్ఞానికి ఉండవు ఇది ప్రక్రియ దీనిమీద మనం మీమాంస చేసుకున్నాం సో అజ్ఞానం ఎలా ఉంటుందంటే చూపించారు అజ్ఞానం ఎలా ఉంటుందంటే ఉభౌత విజానీత ఇ ఆత్మన హననక్రియా కర్తృత్వం కర్మత్వం హేతుకర్తృత్వం అజ్ఞానకృతం దర్శితం तर अंतरों वा तच्च सर्वक्रियास्वपी सर्तृत्वादे अविद्याकृतत्व अब काम उंटे बंदे अविक्रियवा आत्मकर्त आत्म का ఏ క్రియలో కర్త కాదు హనన క్రియలో కర్త కాదు కొట్టుట అనే క్రియలో కర్త కాదు పోనీ ఆత్మ కొట్టుట అనే క్రియలో కర్త కాకపోవచ్చు కాని మరొక తిట్టుట అనే క్రియలో కర్త అవ్వచ్చుగా హన క్రియలో కర్త కాదన్నారు కాని మరో క్రియలోనూ మరో క్రియలు ఎన్ని ఉన్నాయండి కోట్లాది క్రియలున్నాయి మరో క్రియలో కర్త కావచ్చు కదా అంటే కాదండి అది ఉపలక్షణం ఉరికే కొట్టుట అనేది ఊరికే ఏదో సందర్భాన్ని బట్టి చెప్పారు కానీ కొట్టుట అనే క్రియలో ఆత్మకర్త కాదు ఆత్మ కర్మ కూడా కాదు ఆత్మకారయ్యత కూడా కాదు ఈ మూడు చెప్పాం కదా ఈ అంశము ఈ ప్రతిపాదనము అన్ని క్రియలకి సమానమే సర్వక్రియా ఒకవేళ ఆత్మయందు మీకు కర్తృత్వ భావన కలిగిందనుకోండి ఏదైనా ఒక క్రియలో అంటే ఆ కర్తృత్వ భావన అజ్ఞానకృతము అజ్ఞానం వల్ల వచ్చింది కాబట్టి కర్తృత్వాదేహే అవిద్యాకృతత్వం సర్వక్రియాస్వపి సమానం తత్ అర్తృత్వాదేహ హనన హననక్రియలో నేను కర్తనే అని వాడు అనుకున్నాడంటే వాడు అజ్ఞానయి ఉండాలి కాబట్టి హననక్రియలో కర్తృత్వం అజ్ఞానం వల్ల వచ్చింది సో ఆ హనక్రియలో కర్తృత్వం అజ్ఞానం వల్ల వచ్చింది అనే మాట కేవలం హననక్రియకు మాత్రమే గాక సకల క్రియలకు సమానమే ఒక కర్తృత్వమైనా ఆదేహే కర్మత్వం కారయతృత్వం పదాలు తెలుస్తున్నాయా హనన క్రియకి చెప్పిన రూలు అన్ని క్రియలకి సమానమని ఎలా చెప్పగలరు అంటే అవిక్రీయత్వాత ఆత్మన ఓకే హనన క్రియ తీసుకోండి హనన క్రియలో ఆత్మ కర్త కాదు అన్నారు ఎందువల్ల కర్త కాదు అవినాశి గనుక అవికారి గనుక ఆత్మయందు ఏ వికారాలు లేవు గనుక హనన క్రియలో ఆత్మ కర్త కాదు అన్నారు కాబట్టి ఆత్మయందు ఏ వికారాలు లేకపోవట అనే హేతు ఉన్నంత కాలము ఆత్మ కేవలము హనన క్రియలో కర్త కాకపోవడం మాత్రమే కాదు సకల క్రియల ఎందు కూడా కర్త కాకుండానే ఉంటుంది అంతే కదండి అది లాజిక్ సో కాబట్టి ఆ ఆత్మ అవికారి అని తెలిస్తే ఈ సందర్భంలో హనన క్రియలో కర్త కాదన్నారు అదే రూలు అన్ని క్రియలకి సమానంగా వర్తిస్తుంది గనక ఆత్మ అవికారి ఇది ఉరికే థియరిటికల్ గా చెప్పడమే కాదండి దీన్ని మనం అనుభవంలో కూడా పరిశీలించుకోవచ్చు ఇప్పుడు మీరు ఆ మన జీవితాన్ని మనం చూసుకుంటే మనం ఏం చేయాల్సి ఉంటుందంటే మనము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 చిన్న ఉదాహరణ తీసుకున్నాం ఇప్పుడు ఒక కొత్త కొత్త సూటు బూటు కొనుక్కొచ్చారనుకోండి ఈ కొత్త సూటు బూటు కొనుక్కురాక ముందు వాటే ఆ కొత్త సూటు బూటు వేసుకున్నాం ఇప్పుడు అద్దం ముందు నిలబడున్నాస్ శుభాష్ అని అందరూ అన్నారు ఇప్పుడు వాటే అని చూసినట్లయితే మీరు కేవలము దేహాశక్తిని కలిగి ఉన్న సందర్భంలో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 మీలో మౌలికంగా దేహమే నేను అనే అజ్ఞానం ఉండి ఉండాలి లేకపోతే అలా అనుకునే అవకాశమే లేదు మీరు ఆ అజ్ఞానాన్ని ప్రశ్నించగలిగితే ఈ బాహ్యము వికారములు ఏవి కూడా నిస్పృశించవు అని తెలిసిపోతూ ఉంటుంది ఆత్మ అవికారి అదే అంటున్నారా విక్రియావాన్ హి కర్త ఆత్మనష్కర్మభూతం అన్యం ప్రయోజయతి ఇప్పుడు వీడు విక్రియ కలిగిన కర్త అవ్వాలి వికారములను చెందే కర్త అవుతూ ఉండాలి వీడు విక్రియవాణ్ణి కర్త ఆత్మ కర్మభూతం అన్యం ప్రయోజయతి ఇప్పుడు నేను దేహంతో తాదాత్మ్యాన్ని చెంది ఉంటాను దేహంలో మార్పులు వస్తే నాలో మార్పులు దేహం కర్మను చేస్తే నేను కర్మను చేసిన వాడిని అవుతా కర్తనవుతా దేహం కర్మను చేసింది అంటే దాంట్లో వికారం వచ్చింది అని ఆ వికారాన్ని బట్టి నేను కర్తనైపోతూ ఉంటాను దేహముతోటి నేను ఎప్పుడైతే మమేకమై ఉన్నానో మరి ఒక నేను దేహమైనప్పుడు మరి ఒకడు కూడా ఇంకో దేహం అవుతాడు ఎందు నాకు దేహాభిమైనప్పుడు నేను అనుకున్నప్పుడు నాకు చుట్టూ ఉండే దేహములన్నీ వ్యక్తులుగా భాషిస్తూ ఎందుకంటే నా యొక్క వ్యక్తిత్వానికి మూల దేహం గనక సో ఎదురుకుండా ఉన్న దేహమే ఇంకొక వ్యక్తి అని నేను అనుకుంటాను ఇప్పుడు ఈ దేహంతో మమేకమై నేను కర్తనయినప్పుడు ఆ ఎదురుకుండా ఉన్న వ్యక్తి ఏమవుతాడు కర్మ అవుతాడు సబ్జెక్ట్ అవుతాడు కదండి నేను సబ్జెక్ట్ అయితే ఆబ్జెక్ట్ అవుతాడు కర్మ అవుతాడు కాబట్టి కర్తనైన నేను కర్మయన మరొక వ్యక్తిని మరొక పని చేయుము అని పురమాయించటం ప్రయోజయతి పురమాయిస్తాడు ప్రయోజతి అంటే పురమాయించటం కురు ఇది ఈ పను చేయరా అని పురమాయిస్తాడు ఇప్పుడు దేహమే నేను అనే భావంలో ఇది ఉన్నాడు వాడు అంతే ఈ పురమాయించటము అనేటువంటిది హేతుకర్తృత్వం పురమాయించడానికి ముందు పురమాయించిన తర్వాత వికారం వచ్చేస్తుంది వీడికి ఆ పని పురమాయించాలి ఆ పని పురమాయించాలి అనుకుంటూ ఉంటాడు ఈ లోపల ఎద్రవాడు కనపడగానే వాడిని ఎత్తిని ఈ వేసేస్తాడు వేసేస్తే కంఫర్టబుల్గా ఉంటాడు ఏదో మొత్తానికి వికారం వచ్చిందా లేదా కంఫర్టబుల్ గా ఒకప్పుడు వీడికి పని చెప్పి లేదో అని ఒక ఫ్రస్ట్రేషన్ కూడా ఉండొచ్చు మొత్తానికి ఏదో ఒక రకం వికారం మంచి వచ్చిందా లేదా ఇంకా అవతల వాడు మామూలుగా లోపలికి వచ్చాడు లోపలికి మామూలుగా వచ్చాడు కాగానే ఈ పని చేయరా అనగానే వికారం వచ్చేస్తుంది ఫోన్లే మంచి పని చెప్పాడు చేద్దాం అనో లేకపోతే వీడు కనపడితే పని చెప్తాడనో ఏదో వికారం వాళ్ళు వచ్చేస్తుంది మొత్తానికి కర్తనైన నాలో వచ్చేస్తుంది కర్మనైనా వాళ్ళు వికారం వచ్చేస్తుందే వాడు కర్మ అయిపోతాడు నేను కర్తనైపోతాను ఈ విధంగా నడుస్తూ ఉంటుంది ఇదంతా ఎప్పుడు సంభవము దేహమునందు ఆత్మభావం ఉన్నప్పుడే దేహము మనస్సు వీటి ఎందు ఆత్మభావం ఉన్నప్పుడే వీరు దేహానికి మనస్సుకి మూలంలో ఉండేటువంటి సచ్చిదాత్మ రూపంగా నిలిచి ఉన్నప్పుడు ఆ సచిదాత్మయందు ఎటువంటి వికారము ఉండదు దేహంలోనూ మనస్సులోనూ వచ్చే వికారాలు సచిదాత్మని స్పృశించను కూడా స్పృశించవు ఇగ అది జ్ఞానానికి అజ్ఞానానికి ఉండే కాబట్టి వీడు దేహ వికారములను మనోవికారములను తన మీద వేసుకుని అవే ఆత్మనుకుని తాను కర్తయ్యే అటువంటి వర యొక్క వ్యక్తిని కర్మను చేసి వారికి పరిపురమైస్తాడు ఆ విధంగా అజ్ఞానం చేతనే కర్తృత్వము కర్మత్వము కారయతృత్వము ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి తదేతద్ అవిశేషేణ విదుషర్వక్రియాసు కర్తృత్వం హేతుకర్తృత్వ ప్రతిషేతి భగవాన్ విదు కర్మాధి భావ్రదర్శనా వేదావినాశిన కథం కథం సురుష ఇలాది సో భగవాన్ విదుషర్మాధికారాభావర్శనా కర్తృత్వం హేతుకర్తృత్వతి భగవాన్ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే ప్రతిషేధిస్తున్నాడు అంటే ఉండవు అని చెప్తున్నాడు ఏమిటి ఉండవు కర్తృత్వం అంటే అది ఉండదు అనే వికారము కర్తగుట అనే వికారము ఉండదు హేతుకర్తృత్వంచే ప్రతిషేధతి కం ఘాతయతి హి కం కం హి అంటే హనన క్రియని చెయ్యడు అంటే కర్తృత్వాన్ని కొట్టిపారేశాడు కంఘాతీ అంటే హేతుకర్తృత్వాన్ని కొట్టిపారేశాడు ఎవళ్ళకి విదూష బుర్రకాయ ఉన్నవాడికి తెలివి ఉన్న జ్ఞాన ఆత్మ జ్ఞానం ఉన్నవాడికి ఆ మాట ఎక్కడ చెప్పాడు వేదా వినాశినం కదా వేద అంటే ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి కాబట్టి ఆత్మజ్ఞానము కలవాడికి కర్తృత్వము లేదు హేతు కర్తృత్వము లేదు అని శ్రీకృష్ణుడు ఆ రెండింటినీ కొట్టిపారేసుకున్నాడు సో అంటే ఏమండే కేవలం హనన క్రియలోనే కర్తృత్వ హేతుకర్తృత్వాలు లేవనన్నాడేమో అబే కాదండి సర్వక్రియాసు అవిశేషేణ ఇంకే ఈ క్రియకు ఒక రూలు మరో క్రియకి ఇంకో రూలు అలాంటి తేడాలు విశేషం అంటే తేడా అటువంటి తేడాలు లేకుండా తృతీయ విభక్తికి ఇత్ంభూత రక్షణ తృతీయ విభక్తి ఎక్కడైనా వస్తే అవిశేషేణ అంటే అవిశేషంగా అని వస్తుంది అవి గచ్చతి అంటే సుఖం మీద ఎక్కి ప్రయాణం చేస్తున్నాడు అని కాదు సుఖముగా వెళ్ళుతున్నాడు ఇత్ంభూత రక్షణ తృతీయ అనే కారకాల్లో వస్తుంది కాబట్టి అవిశేషేణ అంటే విశేషం లేకు విశేషం అంటే తేడా ఏ తేడా లేకుండా అంటే అన్ని క్రియలకి ఒకటే రూలు అన్నిటికీ బిబ్బేనే ఇంకా మళ్ళీ కొన్ని క్రియలకి అనుకూలం కొన్ని క్రియలకి ప్రతికూలం ఏం లేదు ఇంకా సర్వక్రియలకి కూడా విద్వాంసుడు ఆత్మ జ్ఞానము తెలుసున్న వాడికి సర్వక్రియల విషయంలో కర్తృత్వం గానీ హేతు కర్తృత్వం గానీ లేదు అని భగవాన్ కొట్టిపారేస్తున్నాడు ఏ ఎక్కడా వేదా వినాశనం అని మొదలెట్టి వేద వేద అంటే విద్వాంసుడు కం ఘాతయతి హికపురుషార్థ అనే ఆ విధంగా ఆక్షేపం చేసేసి వేదా వినాశనం అని మొదలుపెట్టి కథం సపురుష అనే ఆక్షేపం జోడించి అసలు విద్వాంసునకు కర్తృత్వ హేతు కర్తృత్వములు సర్వక్రియల విషయంలో లేవు అని కొట్టిపారేస్తు ఎందుకంటే ఇలా కొట్టిపారాడు అంటే ఆత్మజ్ఞానికి కర్మ ప్రకరణంలో వాడుపాడాడు అని చెప్పడం కోసం కర్మ అధికారా అభావ ప్రదర్శనార్థం కర్మాధికారము అని ఒకటి ఉన్నది అధికారం అంటే ప్రకరణం కర్మ అనే డొమైన్ కర్మల డొమైన్ ఒకటి ఉందండి ఈ కర్మల డొమైన్ లోకి ఆత్మజ్ఞాని వెళ్ళడాడు దాంట్లోకి ఆత్మజ్ఞాని ప్రవేశించడు అని చూపించటం కోసం అదేమిటండి కర్మల డొమైన్ లోకి ఎందుకు ప్రవేశించడు అంటే ఆత్మజ్ఞానికి కర్మాసక్తి లేదు కనుక ఎందుకు లేదు కర్మాసక్తి విషయాశక్తి లేదు కనుక అదెందుకు లేదు దేహాసక్తి లేదు కనుక అదెందుకు లేదు అజ్ఞానం లేదు కనుక అజ్ఞానం ఎందుకు లేదు ఆత్మజ్ఞాని కనుక లేదా కాబట్టి అయితే కర్మలన్నీ ఎవళ్ళ కోసం మీరు ఆలోచించి చెప్పండి ఎవరి కోసం కర్మలు ఎవరికండి ఫలాసక్తి ఉన్నవాడికి కర్మాసక్తి ఉన్నవాడికి కర్మలు నేను కర్తను అనే ఆసక్తి ఉన్నవాడికి కర్మలు కానీ తన ఎందు కర్తృత్వ భావన లేని వాడికి కర్మలు వాడిని అసలు స్పృశించను కూడా స్పృశించం ఏవో క్రియలు జరుగుతూ ఉంటాయి కానీ వాడిని స్పృశించం కర్తృత్వము మీరు కేవలం క్రియ క్రియ ఉన్నంత మాత్రాన్ని కర్తృత్వం ఉంటుందని మీరు అనుకోద్దు నది ప్రవహిస్తూ నేను ప్రవహిస్తున్నాను అనే కర్తృత్వం నదిలో ఉండదు ఏ పోనీ నదికి ప్రాణం లేదండి అంచేత కర్తృత్వం లేదు మీరు ప్రాణం ఉన్నదాన్ని లేని దాన్ని ఒకే ఊరు పెట్టుతున్నారే అని ఆవు ఉంటుంది ఆవు గిడ్డి మేస్తూ ఉంటుంది దానికి కర్తృత్వం ఉండదు గాడిలో తన్నుతుంది వెనక్కి దానికి కర్తృత్వం ఉండదు కుక్క అర్ధరాత్రి పన్నెండు గంటలకు మరుగుతుంది దానికి కర్తృత్వం ఉండదు వీళ్ళు అర్ధరాత్రి పన్నెండు గంటలకు బాజాలు వాయించి నిద్ర చెడకొడితే దానికి కర్తృత్వం ఉంటుంది కానీ కుక్క మురిగి నిద్ర చెడూడితే దానికి కర్తృత్వం ఉండదు మీరు నిద్రలో ఏవేవో పనులు చేస్తారు నిద్రలో ఇటు దొల్లుతారు అదే కింద పడతారు ఏదో చేస్తారు నిద్రలో సోమ్నాంబులిజం ఏదో ఉంది నిద్ర స్లీప్ వాకింగ్ దాంట్లో కర్తృత్వం ఉండదు ఒకడు స్లీప్ ఇది ఒక కేసుది జ్యూరి స్ప్రూడెంట్స్ ఒకడు స్లీప్ వాక్ చేస్తూ ఎవళ్ళనో పొడిచాడు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 నిద్రలో నడిచి అలవాటు నిద్రలో పనిచేసి అలవాటు మెడికల్ రికార్డ్స్ ఇవి ఇవి పట్టుకొచ్చి డాక్టర్ల ఒపీనియన్ తీసుకుని ప్రూవ్ చేశాడు ఈయనకి నిద్రలో నడిచి అలవాటు ఉంది నెంబర్ వన్ ఆ లక్షణం ఉండాలి ముందు అదో రోగం అది అది నెంబర్ వన్ నెంబర్ టూ ఆ పొడిచిన టైమ్ లో ఈయన నిద్రలో నడిచే సందర్భంలో ఉన్నాడు ఈ రెండు పాయింట్లు ఎస్టాబ్లిష్ చేశాడు కేసు కొట్టేశారు నాట్ పనిష్ కేసు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 మీకు అవకాశం ఉండదు కర్మల డొమైన్ ఆ కర్మల స్ఫీయర్ ఉందే ఆ రంగము అది మీకు సంబంధం లేదా కర్మాధికార అభావ ప్రదర్శన ఈ సత్యాన్ని బోధించటం కోసమని శ్రీకృష్ణుడు ఇక్కడ ఈ టాపిక్ నువ్వు పెట్టుకుంటున్నాడు కథం స పురుష పాథ కం ఘాతయతి హిక తర్వాత అధికారేతదదు పూర్వమేవా జ్ఞానయోగేన సాంఖ్యానా అయితే మరి విద్వాంసు కర్మల ప్రకరణంలో అధికారం లేకపోతే మరి దీ ఎక్కడుంది అధికారం కొ పునః అధికార విదుష విద్వాంసునికి అధికారం ఎక్కడుంది అన్నట్లయితే అయ్యా ఈ ప్రశ్నకి సమాధానం ఇంతకుముందు చెప్పడం అయింది పూర్వమేవ ఉం ఏమనే జ్ఞానయోగైన సాంఖ్యాన సంఖ్య అంటే జ్ఞానం ఆత్మజ్ఞానం అది కలవారు సాంఖ్యులు ఆ సాంఖ్యులకి వాళ్ళు వాళ్ళు చేయాల్సింది వాళ్ళ వాళ్ళకి సందర్భం కర్మయోగం కాదు యోగం అంటే ఉపాయం కర్మలను చేయుటా అనే ఉపాయం కాదు వాళ్ళకి కావాల్సింది వాళ్ళకు కావాల్సింది జ్ఞానయోగము అంటే ఆత్మ జ్ఞానమునందు నిష్టను కలిగి ఉండగా ఇప్పుడు నా స్వరూపము ద్రవ్యరూపమైన దేహమా లేక ఆ దేహమునందు ప్రకటమవుతూ చైతన్యమా వెరీ సింపుల్ అండి ద్రవ్య రూపమైన దేహమైతే నా స్వరూపము ప్రాణ దేహము నా స్వరూపము అంటే మీరు కర్త అవుతారు దేహమునకు ప్రాణమునకు అతీతంగా ఉంటూ ఉండే చైతన్యము ఆ సఛిత్ ఉనికియే స్వరూపముగా గల నా స్వరూపము అంటే మీరింకా కర్తవరు దానికి కర్తృత్వం ఉండదు అది సంగతి కాబట్టి మీ లెవెల్ ఏదో మీరు చూసుకోవాల్సి ఉంటుంది మీరంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళని కాదు గురితే జనరల్ సో జ్ఞాన యోగేన సాంఖ్యానం సాంఖ్యులకి ఆ జ్ఞానమునందు నిలిచి ఉండుటయే అంతేగాని వాళ్ళు పూనుకుని కర కర్మలని ఉండరు కర్తృత్వ భావనతో కూడిన కర్మలో ఆత్మజ్ఞాన ఎందు ఉండవు ఏవో క్రియలు ఉంటాయి క్రియా మాత్రం ఉంటుంది కానీ ఆ యాక్షన్స్ వెనుక యాక్టర్ ఉండడు యాక్టర్ అంటే డూయర్ అని అర్థం సినిమా యాక్టర్ కాదు ఎందుకంటే యాక్షన్ అని మళ్ళీ డూ ఎర్ కష్టం కదండి యాక్షన్ అన్నప్పుడు ఏమనాలి యాక్టర్ కనుక ఆ విధంగా ఆత్మస్వరూపము తెలుసున్నవాడికి కర్మాధికారము లేదు జ్ఞానాధికారమే త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 నేనేం చేశాను అని అడిగితే మొట్టమొదటి అందరూ చప్పట్లు కొట్టారు నిజంగా వీడియో చేశాడు కాబోలు ఆ తర్వాత కొంచెం ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత వీడిని గట్టిగా నిలదీసి అడిగారు ఎలా నువ్వే చేసేవారు చేస్తే అయ్యా పొరపాటు నేను చేయలేదు ఫలా చేశారు అని చెప్పాడు అంటే దాని పేరే సన్యాసము అంటే అక్కడ సన్యాసం ఏమిటి తను కాని కర్తృత్వం తనది కాని కర్తృత్వాన్ని తన నెత్తిమీద వేసుకున్నాడే తనది కాని కర్తృత్వం అది అది మరొకళ్ళ కర్తృత్వం తనది కాదు తన ఎత్తు మీద వేసుకున్నాడు ఇప్పుడు ఎవళ్ళ కర్తృత్వాన్ని వాడిది అప్పచెప్పేసాడు అయిపోయి తనది కాని కర్తృత్వాన్ని విధులు ఆ కర్తృత్వం ఎక్కడ విధులు పెట్టాలి ఎవళ్ళదో అక్కడే విధులు పెట్టాలి మరో చోట వదిలిపెట్టకూడదు అవే నేను చేయలేదండి అంటే మరి ఎవరు చేశారా అని ఎవరినో తప్పు మళ్ళీ ఇంకో తప్పు చేయకూడదు ఎవళ్ళు కరెక్ట్ గా చేశారో వాళ్ళనే చెప్పేయాలంటే అర్థమైందండి దాన్నే కర్మ సన్యాసము అని అంట వెరీ సింపుల్ ఇప్పుడు ఒక గొప్ప దాత ఉన్నాడు అయ్యా మీరు గొప్ప దాతలండి గొప్ప దానాన్ని చేశారు అంటే ఆ దాత అన్నాడు అబ్బే నేనెక్కడ చేశానండి అన్నాడు మరి మీరు చేయబోతే ఇంకెవరు చేశారండి అంటే ఈశ్వరుడు చేసాడండి అని అన్నాడు నిజంగా అన్నాడని అనుకోండి హృదయపూర్వకంగా అన్న సందర్భంలో ఆ వ్యక్తి చేస్తున్న పని ఏమిటి ఒక క్రియకి సంబంధించిన కర్తృత్వం తనది కానిది మరొకళ్ళది ఆ కర్తృత్వం తనది కానిది మరొకళ్ళది అయిన కర్తృత్వాన్ని తన మీద రాకుండా జాగ్రత్త పడి అది ఎక్కడ పడాలో అక్కడ పడి చేస్తున్నాడు దీనిపైరే సర్వకర్మ సన్యాసం ఫిజికల్ గా చేసేది ఏముందండి అక్కడ ఫిజికల్ గా చేసేది లేదు ఇప్పుడు అబ్బి నేను నేను దానం చేయడం నాలో దాతృత్వం లేదు ఆ దానము అనే క్రియకి కర్త నేను కాదు ఈశ్వరుడు దానం చేశాడు అని తను దానం చేశాడు అని అనుకోవడం మానేశాడంతే అనుకోవటం లేదంటే అనుకోవడమే ఇక్కడ చేసేది తప్పు చేస్తే అనుకోవడం తప్పు చేయకపోవడం అనుకోకుండా ఉండడం అంతే కాబట్టి మనసా సర్వకర్మాణి మనసా సన్యస్యా అన్ని కర్మలని ఇప్పుడు ఈ పిల్లల్ని నేను పెంచి పెద్ద చేశాను అని అనుకుంటాడు తండ్రి అదే అజ్ఞానం అన్నారు సరే ఏదో కొద్దిగా వేదాంతం విన్న తర్వాత మనం పెంచి పెద్ద చేయడం ఏమిటండి ఇది బయలాజికల్ ఈ బయలాజికల్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా ఆ బయలాజికల్ ఆర్డర్ లో భాగంగా ఓ ప్రాణి పుడుతుంది పెరుగుతుంది తన జీవిత తాను గడుపుతుంది గిట్టుతుంది ఇది బయలాజికల్ ఆర్డర్ లో భాగంగా నడుస్తూ నేను దీనికి కర్తనా అవో ఏదో పొరపాటునల్లా అనుకున్నాం గానీ తూనా బొడ్డు అలాంటి నాదేమీ కాదు మరి ఎవరు ఎవళ్ళదో దేవుడి దై ఉంటుంది లేకపోతే బయలాజికల్ ఆర్దర్దై ఉంటుంది సమాజ రూపీ పరమేశ్వరునిదై ఉంటుంది ప్రకృతి దై ఉంటుంది ఎవలదో ఒకళ్ళదండి నాది కాదు దీని పేరు కర్మ సన్యాసం మరి ఇంతకు ముందుకి ఇప్పటికీ తేడా ఏమిటి ఏమన్నా ఫిజికల్ గా తన భుజం మీద ఉన్నదాన్ని బయట మరసి వచ్చాడా ఏమన్నా నా నో మనం పిల్లల్ని పైకి తీసుకు నేను పెంచి పెద్ద చేయడం ఏముందండి వాడు అదృష్టాధీనంగా వాడు పెరిగి పెద్దవాడైనాడు నేనేమీ చేయలేదు అని తన తన మీద వేసుకునేందుకు అవకాశం ఉండే కర్తృత్వాల్ని వేసుకోవడం మానేశాడు అది ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాడు దీని సర్వకర్మ సన్యాసము ఇంట్లో ఫిజికల్ గా చేసేది ఏముండదు సర్వకర్మాణి మనసా సన్యస్య తప్పు ఎక్కడ ఉంటుందో మనస్సులో ఉంటుంది సో ఒప్పు ఎక్కడ జరగాలి మనస్సులో జరగాలి మనసా సన్యస్య అలాగా తనది కాని కర్తృత్వాన్ని తన మీద వేసుకోకుండా విడిచిపెట్టేస్తే ఆ కర్తృత్వాన్ని త్రోసిపుచ్చితే ఏమిటవుతుందండి ఆస్తే సుఖం అదే ఆ శ్లోకం తర్వాత రాబోతోంది సర్వకర్మాణి సన్యస్య ఆస్తే సుఖం సుఖంగా ఉండండి ఉండాలంటే వాడు నిగ్రహం గలవాడై ఉండాలి మీకు కథ చెప్పమంటారా ఈ సందర్భంలో ఒకతనం మద్రాసు ప్రయాణం చేస్తున్నాడు చెన్నై ఎక్స్ప్రెస్ రాత్రి బెర్త్ పడుకున్నాడు పడుకుంటే విజయవాడలో ఒకడెక్కాడు అర్ధరాత్రి పన్న ఈ విజయవాడ అన్ని ట్రైన్లు అర్ధరాత్రి వెళ్తాయి విజయవాడలో ఒకడెక్కాడు పెద్ద పెట్టి ఒకటి తీసుకుని ఎక్కాడు వీడు పై బెర్త పడుకున్నాడు కింద బెర్త్ మీద వాడు ఎక్కాడు ఆ బెర్త్ కింద తోశాడు పెట్టి ఆ తోసినప్పుడు వీడు పెట్టి కూడా ఒకటి కదా వీడు పెట్టి పక్కకు తోసి వాడు పెట్టి తోశాడు ఇదంతా వీడు గమనించాడు ఎందుకంటే మరి వీడి పెట్టి కూడా ఇన్వాల్వ్ అయి ఉంది ఆ విజయవాడలో హడావిడికి నిద్రలేసి ఇదంతా గమనించాడు అయిపోయింది మళ్ళీ పడుతున్న నిద్రపాడు నెల్లూరు వచ్చే మళ్ళీ తెలివి వచ్చింది వద్దన్న ఐదు గంటలకి తెలివి వచ్చిన వెంటనే తన పెట్టి కింద వీడు కిందకమైన మనిషి లేడు తన పెట్టి చూసుకున్నాడు ఉంది ఫోన్లే మనిషి లేకపోతే పర్వాలేదు కానీ తన పెట్టి ఉంది కదా కానీ తన పెట్టిన చూసుకుంటున్నప్పుడు ఈ పక్క పెట్టి కూడా ఉంది ఇది పెద్ద పెట్టిది తనదంటే మామూలు పెట్టి ఇది భోషాణం పెద్ద పెట్టి ఇది కూడా ఉంది వీళ్ళేడు పెట్టుందే అని కొంచెం ఆశ్రమేషన్ బాత్రూమ్కి వెళ్ళడేమో మళ్ళీ పడుకున్నాడు పడుకుంటే ఇంకా తర్వాత నిద్ర పట్టలేదు చూశాడు చూస్తే ఆ వాడు రాలేదు పెట్టుంది కానీ వాడు రాలేదు మద్రాసు స్టేషన్ వచ్చి వచ్చేప్పటికీ కూలీ వచ్చాడు కూలీ వచ్చేసారు లగేజ్ ఉందా అని అడిగాడు అడిగితేడన్నాడు ఉంది అన్నాడు అడుగునుంది చూడన్నాడు ఉంటే ఇటు కాకుండా అటు కాకుండా వాడు వెంటనే ఆ కూలు ఏం చేశాడు వీడి పెట్టిని ఆ భోషణ పెద్ద పెట్టుతున్నాడు ఆ రెండు పెట్టెలని లాగాడు వీడు మాట్లాడుకుడుకున్నాడు ఏం మాట్లాడాడు ఆ రెండు పెట్టును ఓ పెట్టిన ఎత్తి మీద వేసుకున్నాడు ఓ పెట్టిన జోతో పెట్టుకున్నాడు రండి సార్ అన్నాడు వాడు వెనకాల వీడిని నడుస్తున్నాడు ఈ లోపల సెకండ్ కలెక్టర్ ఆ గేట్ దగ్గర ఏ ఈ రెండు పెట్టలు ఎవళ్ళవి రాని అడిగాడు అయితే ఆయన ఆ కూలి ఏమండి సార్ ఆ రెండు పెట్టలు మీ వన్నాడు అవునన్నాడు వీడు ఏమన్నారీ అవునకూడదు ఒకటి నాదండి ఒకటి నాది కాదని నాది అయింది దాని గురించి చెప్తా కాదు నాది కాదన్నది నాది కాదని చెప్పాలి కదా అది నాది కాదు సార్ వాడు ఎవరు దొరకదు వీడి పొరపాటును ఏదో చెప్పాలి కదా అసలు అక్కడే ఆపాలి అది నాది కాదురా ఇదే రా నాదని చెప్పాలి నాదే అన్నాడు అంటే హెవీ లగేజ్ ఉంది సార్ మీరు యు హే ఫర్ ది లగేజ్ అంటే ఓకే వెయించి పక్కనే ఉంటుంది వెయింగ్ మెషిన్ ఆ వెయింగ్ మెషిన్ మీద పెట్టి వాడు ఫార్టీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుందని రిసీట్ ఇచ్చాడు వీడు ఫార్టీ రూపీస్ కట్టీజేబుల్ పెట్టుకున్నాడు బయటకు వెళ్దాడు ట్యాక్సీ వచ్చింది ఆ ట్యాక్సీలో పెడుతున్నారు ఈ లోపల పోలీసు ఒకటి వచ్చాడు పెట్టి మీద తగట కాకొట్టి క్యాష్ సాబ్ ఏ పెట్టిలో ఏముందన్నాడు అంటే ఏమున్నాడు నా బట్టలో పుస్తకాలు ఏవో ఉన్నాయండ ఎందుకంటే ఆ పెట్టిలో ఏముందో విరిగి తెలియదు కదా ఊరికే ఏముందో తర్వాత చూసుకుందాం ముందు సంకట పెట్టేస్తే సరిపడుతుందని కొట్టుకు తప్పిస్తే దాంట్లో ఏముందో విరిగి తెలియదు సరే ఓపెన్ చేశారు తాళం చెబుపోయిందన్నాడు తాళం చెప్పబోయిందనేప్పటికీ పోలీసుకి సందేహం వచ్చింది ఆ ఏముంది తాళం చూపి పెట్టి తాళాలనుకుంటాడు సార్ దాన్ని ఇలా ఓపెన్ చేస్తే లోపల శవ ఉంది వీడు నా పెట్టి కాదు బాబాయ్ అంటాడు అంటే వీడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఆ జైలు అధికారితో వీడు అంటాడు నా పెట్టి కాదండి నాది కాదు అంటే నీది కాకపోవడం ఇదిగో రసీట్ కనపడుతుంటే నీ పేరు టికెట్ కలెక్టర్ రసీట్ ఉంది వాడు నీ పెట్టినని చెప్పేసి చెప్పేవని చెప్పేసి వాడు కూలీ యొక్క విట్నెస్ ఉంది నీది కాదంటే యు ఆర్ ది మర్దో నేను మర్దను చేయలేదు ఆ పెట్టిన అది కాదు మరి నీదిని ఎందుకు చెప్పాం చూడండి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 మనది కాని కర్తృత్వం మనది కాదు అని తెలుసుకుని దాన్ని పక్కన పెట్టేస్తే సన్యస్ చేస్తే సుఖం వశీ నైవన్న కారయన్ అని ఈ విధంగా సర్వకర్మ సన్యాసం గురించి శ్రీకృష్ణుడు ఎదరెదర చెప్పబోతున్నాడు చాలా చెప్తాడు ఇదే టాపిక్ చెప్తూ ఉంటాడు గీతంతా కూడా కాబట్టి ఇదంతా మనం ముందు చూద్దాము దీని ఒక అక్కడ చేయాల్సిన మీమాంస ఇక్కడ చేసేస్తున్నారు సర్వకర్మాణి మనసా సన్యాస్యానికి కదండి కర్మ సన్యాసం మనస్సుతో చేయాలని ఉంది కదా దాని మీద పూర్వపక్షే నను మనస ఇది వచనాత్ నా వాచికా కాయికా సన్యాస ఇది నా ఇది పూర్వపక్షం ఇది చేతి వరకు పూర్వపక్షం అది సరికాదు నా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 నాకు అర్థమైనంతలో మీరు ఇప్పుడు చేయాల్సింది భగవద్గీత ఉపనిషత్తులు చదువుకోవాలి ఆ రెండు కోట్లని ముందు అర్జెంటుగా సగం చేయాలి ఏం చేసుకుంటారండి రెండు కోట్లు పిల్లలు కూడా ఏం చేసుకుంటాడు రెండు కోట్లు దాన్ని ముందు అర్జెంటుగా సగం చేయాలి ఎలా చేయాలంటే ఆలోచిద్దాం మీరు నాకేం వక్కర్లేదు ఎలా చేయాలో మీరు ఆలోచించి నేను సగం చేయాలన్నాను కదా నాకేమని నేను నాకెందుకు నాకేమక్కర్లేదు సో దాన్ని సగం చేయాలి తర్వాత భగవద్గీత ఉపనిషత్తులు చదువుకోవాలి క్లాస్ కూర్చి కూర్చోండి అంటే మరి ఆ ఇండస్ట్రీ వచ్చిందండి బేరం వచ్చింది అది కొనేస్తే ఈ డబుల్ అవుతుంది అంటే చూడండి మీరు రాంగ్ పర్సన్ సలహా అడుగుతున్నారు మీకున్న పరిస్థితుల్లో నేను వద్దని నా అభిప్రాయం డోంట్ గో ఫర్ ఇట్ యూ యూ షుడ్ రిలాక్స్ అరవై ఏట రిలాక్స్ అయ్యి వేదాంతం అధ్యయనం చేయాలి ఈ పిచ్చి అయిపోయింది ఈ మహాత్ ఈయన వెళ్ళి ఇంకో మహాత్ముని సలహా అడిగాడు ఆ మహాత్మును ఏం చెప్పాడంటే అంబిషన్ ఈస్ గుడ్ గో హెడ్ అని డూయిట్ అని చెప్పాడు అంటే ఈయన వెళ్ళి రెండు కోట్లు ఉన్నాయో చూడండి ఈ రెండు కోట్లో ఒక కోటి పెట్టి ఆ ఇండస్ట్రీని కొన్నాడు కొనేసి దాన్ని ఎక్స్పాన్షన్ ఇదేది మొదలెట్టాడు మొదలెట్టు సొసైటీ చాలా లిటిగెంట్ సొసైటీ అది ఎవరి దగ్గర కొన్నాడో వాడు కొన్ని పేపర్స్ దాచిపెట్టి వీడికి అమ్మాడు ఆ పేపర్స్ వాడు వీడి మీద సూట్ ఒకటి వేసాడు ఏమని ఆ ఇండస్ట్రీ వీడు కొన్నాడు అది వీడి కొనే అధికారం లేదు అది పూర్తిగా నాన్ ఇన్కంబరెన్స్ లేకుండానే కొనేశాడు దానికి ఎన్కంబరెన్స్ ఉంది సో ఐమ్ ఐ షుడ్ బి ఇన్వాల్వ్డ్ దే ఐ క్లెయిమ్ డామేజెస్ వర్త్ వన్ క్రోర్ అని కోర్స్ వేశాడు ఆ కేసు వీడి మీద వేశాడు వీడి పొజిషన్ లో ఉంది కనుక వీడి మీద వేశాడు కోర్టు కేసే యాక్సెప్ట్ చేసి కేసు యాక్సెప్ట్ చేస్తే మరి ఈయన ఇప్పుడు ఈ కొన్న ఇండస్ట్రీని నిలబెట్టాలి కదా ఈయన హీ హాజ్ అపాయింటెడ్ అ బ్యాటరీ ఆఫ్ లాయర్స్ క్రిమినల్ కంపెనీ లాయర్స్ ఉంటారు అదోలా అదో కలిగల్ థింగ్ దానికి ఒక ముగ్గురు లాయర్స్ ని పెట్టాడు ఈ నుండి ఈస్ట్ కోస్ట్ ఈ లాయర్స్ ఈ కేసు వెస్ట్ కోస్ట్ లో నడుస్తోంది మనిషి బెంగలో పడిపోయాడు కోటి కోటి ఇండస్ట్రీ ఉంటుందో తని రాదు ఉండదు తని ఈ రోజుల్లో అది నష్టాల్లో నడుస్తుంది కొత్తది సరిగ్గా అకామిడేట్ కాలేదు ఇన్ సీరియస్ ట్రబుల్ టెన్షన్ నెర్వస్నెస్ నాతో ఏంటంటే గ్రహాల గ్రహపాటు బాగులేదండి గ్రహాలు నేను అన్నాను కరెక్ట్ మీరు చెప్పారండి అంటే మీకు ఇలా తెలిసిందా గ్రహాలు బాగులేకపోవడం చేతనే నీ బుద్ధిలో అటువంటి ఆలోచన వచ్చింది సో ఇప్పుడు ఆ వ్యక్తికి ఆత్మ భోక్త అని చెప్తే వింటాడండి విండవు ఏదో ఇంకా ఏదో ఉద్ధరించాలనే ప్రయత్నిస్తాడు తప్పిస్తే ఆత్మ భోక్త అనే మాట వాడు సో మీమాంసకులు ఏదో యజ్ఞం చేసి స్వర్గానికి వెళ్దాం అనుకుంటారు కాబట్టి అపామ సోమ మమృత్యని మంత్రం అది మంత్రం అపామ అది ఇది ఎగ్జాక్ట్ మంత్రం నాకెలా తెలుసుంటారేమో నేను భాగవతంలో విద్యా వంశధరి వ్యాఖ్యానం ఆయన మంత్రం అంతా కొటేషన్ ఇచ్చింది అది చూసి ముక్కు మీద సో మేము యజ్ఞం చేసి స్వర్గానికి వెళ్ళి అప్సరసలతో విహరిస్తాం ఆయన దగ్గరికి వెళ్ళి ఆత్మాకర్త ఆత్మ సర్వవ్యాపము అంటే విల్ హీ అక్సెప్ట్ నో అంటే నేను ఏమంటున్నానంటే ఇక్కడ చర్చ నేను కర్తని కర్మలు చేయాలి ఫలాన్ని పొందాలి అనే దృష్టి గలవాడికి ఆత్మాకర్త ఆత్మ పూర్ణము కొత్తగా పొందాల్సిన ఫలం ఏదీ లేదు అనే జ్ఞానికి మధ్యన చర్చ మనసానుంది కదా కర్మ సన్యాసాన్ని శాస్త్రం చెప్తోంది దాన్ని ఎవరూ కాదనలేడు కానీ మనసానుంది కనుక మన